కాబట్టి మనస్సుతో కూడా మనస్సు అనే కరణము కూడా జ్ఞేయమును జ్ఞేయముగా నిర్ధారించుట ఎందు అది వినియోగమైపోయింది ఒకసారి వినియోగం అయిపోయిందంటే ఒక చోట అది ఇంకో చోటకి రాదది ఇట్ ఈజ్ యూజ్డ్ వన్స్ మీరు కన్నుతో ఘటమును చూస్తున్నాను అనేశారంటే ఇంకా ఆ కన్ను ఆ కాంటెక్స్ట్లో ఆ కన్ను వినియోగమైపోయింది అండ్ దట్ కన్ను దట్ చూపు ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఎనీ అదర్ థింగ్ ఇట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఎనీ అదర్ జాబ్ లీవ్ ఎల్ ఓన్ ది జాబ్ ఆఫ్ నోయింగ్ ది అహమ్ సో ఆ విధంగా కన్ను దృశ్యముగా నిర్ధారింపబడింది ఇంకొక దృశ్యాన్ని పరిశీలిస్తూ తెలుసుకుంటూ ఉండేటువంటి ఉపకరణముగా నిర్ధారించబడింది కనుక అది వెనక్కి తిరగబడి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న సంభవము కాదు కాబట్టి మీరు కంటితో ఆత్మని తెలుసుకునే ప్రయత్నం చేయవద్దు అంచేతనే ఇప్పుడు ఈ కుండలిని అని ఎవరో ఏదో చెప్తూ ఉంటారు దాని మీద ఎందుకయా నీకంత వ్యతిరేకము అంటే వ్యతిరేకం ఏమలేదు వ్యతిరేకం ఏమలేదు ప్రాబ్లం ఈజ్ కుండలిని యొక్క అభిప్రాయం వాట్ ఈజ్ దట్ యువర్ గోల్ ఏమిటి ఆ కుండలని పైకి లేస్తే ఏవో పవర్స్ యు ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్ నువ్వెళ్ళి గోతులో పడతావు కాబట్టి దాన్ని వదిలిపెట్టే పోని పవర్స్ ఉద్దయ ఆ కుండల్ని పైకి వేస్తే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అగెయిన్ యువర్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్ ఎందుకంటే ఆ కలిగే ఆత్మ అనాత్మై కూర్చుంటుంది అది ఆత్మ ఆత్మ తెలియ తనను తాను కూడా తెలుసుకోదు అని తెలిసినప్పుడే నీకు తెలుస్తుందంటే కాబట్టి ఆత్మరూ కూడా అయి ఉటయే ఆత్మను తెలుసుకొనుట అనేది ఉండదు ఆత్మను కన్నుతో తెలుసుకుంటావా నో ఆత్మను మనస్సుతో తెలుసుకుంటావా నో మరి ఇంకేం చేస్తావు అంటే ఒకడు గడుసుగా శృతి కూడా గడుసుగా చెప్తుంది నేను ఆత్మను ఆత్మతో తెలుసుకుంటాను చూడండి ఆత్మను ఆత్మతో తెలుసుకోవడం అనేది ఒక ఎక్స్ప్రెషన్ అది ఒక ఎక్స్ప్రెషన్ దాని అర్థం ఏంటంటే ఆత్మను తెలుసుకుందుకు ఇంద్రియంలో ఆవశ్యకము కాదు అని అంతే అంతేగాని ఆత్మ తనని తాను అలా తెలుసుకుంటూ కాదు కాబట్టి ఆత్మ ఆత్మను తెలుసుకుంటా అంటే ఆత్మ ఆత్మయై ఉండుట అనార్థం ఆత్మ ఆత్మయై ఉండకపోతే ఇంకెలా ఉంటుందంటే అదేన ఆ మాటే వహీ బాకే మేము కూడా అదే అంటున్నాం అదే జ్ఞాతుష్ట జ్ఞేయే ఏ వహీ నా ఆత్మని చాలా ముఖ్యమైన విచారం ఉండేది మరి ఈ విచారము లో నేను ఎప్పుడూ కూడా లోకం అంటూ ఉంటాను ఇదొక గుడ్ క్వాలిటీయో బ్యాడ్ క్వాలిటీయో మీరే ప్రమాణం సో లోకం అని ఎందుకంటారంటే ఒక ఒక ఇలస్ట్రేషన్గా పనికి వస్తుంది లోకం అనేది ఒక కౌంటర్ ఎగ్జాంపుల్గా పనికొస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఇక్కడ శంకరుల దృష్టాంతం ఇవ్వబోతున్నారు నిప్పు కాలుస్తుంది నిప్పు ఏం చేస్తుంది కాలుస్తుంది కాల్చబడే సర్వమును కాలుస్తుంది కానీ నిప్పు నిప్పును కాలుస్తుందా చెప్పండి మీరు నిప్పు నిప్పును కాలుస్తుందా ఎన్నడు కాల్చదు అసలు నిప్పు కాలుస్తుంది అంటే ఈ కాల్చుటలో ఒక విషయం ఉండాలి నిప్పు కాలుస్తుంది దేన్ని గడ్డిని కాలుస్తుంది అంటే గడ్డి కాల్చుట విషయము దహనములో విషయము ఇక్కడ ప్రశ్న ఏమిటంటే దహన దహనమునందు అగ్ని విషయం కాగలుగుతుందా ఎనడు కాదు సపోజ్ చూసే అగ్ని అగ్నిని కాల్చను అని చెప్పారనుకోండి సపోజు అది ఊరికేదో పిచ్చి ఎక్స్ప్రెషన్ మీకు ఏదైనా మంచి అభిప్రాయంతో కూడా మీరు అలా అంటే అంటే అనండి అగ్ని అగ్నిని కాల్చదు మరి ఏం చేస్తుంది అగ్ని ఏమి చేయదయా అగ్ని ఉంటుంది ఎలా ఉంటుంది అగ్ని అయి ఉంటుంది ఇంకేమీ చేయదు మరి అగ్ని తనను తాను కాల్ చేసుకోదా అదేవిధంగా ఆత్మ తనల్ని తాను తెలిసేసుకోదా ఆత్మంటే తెలివి తెలివికి ఆత్మ అని పేరు జ్ఞానం జ్ఞప్తి శుద్ధ చైతన్యం చైతన్యం తనను తాను తెలిసేసుకోదా తెలుసుకోదు మరి తెలియకుండా ఉండిపోతున్నాయి ఉన్నీ కాబట్టి కాబట్టి తనని తాను తెలుసుకోదు అయితే ఒక ప్రశ్న తెలుసుకోవాలి అనే కోరిక ఒకటి ఉన్నది తెలుసుకోవాలి అనే కోరిక ఉన్నది మీకు తెలుసుకోవాలి అనే కోరికలో విషయము ఏది ఇప్పుడు అది ప్రశ్న జిజ్ఞాస జిజ్ఞాసలో విషయము ఏది ఈ ఘటాన్ని తెలుసుకోవాలి ఈ జగత్తును తెలుసుకోవాలి అని మీకు ఏదైనా సరే జిజ్ఞాసలో విషయమైంది అంటే అది తప్పనిసరిగా జ్ఞేయమవుతుంది అంటే అనాత్మవుతుంది అంటే అన్యమవుతుంది ఇతరం అవుతుంది ఆత్మ అంటే ఏటో తెలుసునండి అనన్యము అన్యము కానిది ఆత్మ కాబట్టి ఆత్మ జిజ్ఞాసలో విషయము కాగలుగుతుందా చెప్పండి మీరు కాలేదు అంటే అర్థం ఏటో తెలుసునండి మీరు ఆత్మని తెలుసుకోవాలనే ప్రయత్నం చేసుకున్నంతసేపు మీకు ఆత్మ తెలియబడదు ఇది నేను గమనించింది ఏంటంటే పదేళ్ళ నుంచి వేదాంతం చదువుతున్నాం మూడు కోర్సులు చేసాం రెండు కోర్సులు చేసామన్నవాడు తెలుసుకోలే తెలుసుకోడు ఆ కన్ఫ్యూషియస్ ఎకహార్ట్ టోలే ఇలాంటి వాళ్ళు దీన్ని చెప్తూ ఉంటారు ఆశ్చర్యం ఒక మహాత్ముడు ఏమన్నాడంటే ఎకార్ట్ టోలే కాదనుకుంటాను ఇంకొక ఫిలాసఫర్ ఉన్నాడు అతని పేరు కూడా ఎకార్ట్ జర్మన్ ఫిలాసఫర్ ఏదో ఫోర్టీన్త్ సెంచరీ వాడు ఫిఫ్టీన్త్ సెంచరీ వాడు మిస్టర్ మైస్టర్ ఎక్ హార్ట్ అతను ఏమన్నాడంటే ఆత్మా కెనాట్ బి గెయిన్డ్ బై అీకర్ బట్ ఓన్లీ ఎ సీకర్ గెట్స్ ఇట్ అర్థమైందండి రెడీలు ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే ఒక తీవ్రమైన ఆకాంక్ష మీకు లేకుంటే మీరు వచ్చి ఆత్మవిచారం చేయరు మీకు ఆత్మ తెలియబడదు మీరు సంసారంలో ఉంటారు కాబట్టి ఆత్మ మీకు తెలియదు కాబట్టి మీరు ఆత్మ జిజ్ఞాసు అవ్వాలి అవి క్లాసుకి రావాలి క్లాసుకి వచ్చి వేదాంతం అధ్యయనం చేస్తూ జిజ్ఞాసుగా ఆత్మ ఆత్మ ఆత్మ ఎప్పుడు ఆత్మ ఎప్పుడు అలా జిజ్ఞాసుగానే ఉండిపోతే మళ్ళీ మీకు తెలియద ఎందుకంటే మీరు చేత తెలియబడోరేది మీ చేత తెలియ గోరబడేది నేను తెలుసుకోవాలి అని మీరు కోరుకునేది ఆత్మ ఎన్నిటికీ కాదు అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి ఈ సత్యాన్ని గ్రహించి కొన్ని తప్పులు చేయడం మానేయాలి ఆ తప్పులు చెప్తా చూడండి తప్పులు ఎలా ఘోరమైన తప్పిదం మొదలుపెట్టి సూక్ష్మమైన తప్పిదం దాకా వస్తా ఒకటి ఆత్మ బొడ్డు దగ్గర ఉంటుంది మెడకు వస్తుంది మెడ నుంచి ఎక్కడికి వస్తుంది ఈ పిచ్చి వదిలిపెట్టండి బొడ్డు దగ్గర నుంచి మెడకి మెడ నుంచి ఎక్కడికి వచ్చేది ఆత్మ కాదు ఫస్ట్ యూ గివ్ ఇట్ అప్ డోంట్ పర్ష్యూ దాట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఎప్పుడైనా మీకు ఫ్లాష్ లా కనపడితే అది ఆత్మ చెప్పేసి వెంట పడకండి ఇట్ ఆత్మ ఎప్పుడైనా సౌండ్ కనపడితే అదేదో ఆత్మ ఉంటుందని అనుకోద్దు ఇట్ ఈజ్ నాట్ ఆత్మ తర్వాత వాట్ ఎవర్ కమ్స్ యాజ్ ఎన్ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఎక్స్పీరియన్స్ యూ కాల్ ఇట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ యూ కాల్ ఇట్ సమ్ డివైన్ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ నేమ్ యూ గివ్ టు ఇట్ వాట్ ఎవర్ కమ్స్ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ దట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈజ్ నాట్ ఆత్మా ప్లీజ్ టేక్ ఇట్ రమణ మహర్షి అలా పడుకున్నారు ఆయన ఫదో ఏదో అయిపోయిందా ఆయనకి ఏదో కనపడదు అది ఆత్మ కాదు ఆయనకి ఏమైందో ఏమవ్వలేదో నాకు తెలియదు కానీ ఆయన అదేమీ చెప్పలేదు ఆయన ఏం చెప్పారో దాని గురించి నాకు అనవసరం ఆయనకి ఎక్స్పీరియన్స్ అయింది అంటే ఎక్స్పీరియన్స్లో విషయమైనది ఆత్మ కాదు అరే విజ్ఞాతారం కేన విజానీయా ఆత్మ విజ్ఞాత ఉండగా దాన్ని నువ్వు దేంతో తెలుసుకుంటావు అని శృతి చెప్తోంది కాబట్టి ఇటువంటి తప్పిదములు మేము చేయడం మానేయాలి లోకంలో అందరూ ఇలాంటి అందరంటే ఈ ఈ గ్రూప్స్ వాళ్ళు ఇలాంటి తప్పిదమే చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ హఠయోగ గ్రూప్స్ వాళ్ళు వాళ్ళు ఇలాంటి తప్పిదమే చేస్తూ ఉంటారు అది ఆత్మ కాదండి భ్రమపడతారు ఓకే అవి ఘోరమైన అంటే చాలా క్రూడ్ మిస్టేక్స్ అవి వాటి నుంచి ముందుకు రండి మాకు ఇంకా ఆత్మజ్ఞానం కలగలేదు మేము మాకు ఎప్పుడు కలుగుతుందో అని మీరు దుఃఖిస్తూ ఉన్నంత కాలము మీకు ఆత్మజ్ఞానం కలగలేదు కాబట్టి దీనికి వాటి వాటి దేర్ ఈస్ అేమ్ డివెన్ టు ఇట్ స్పిరిచువల్ కన్సర్న్ కన్సర్న్ అంటే ఒక బెంగ మాకు ఆత్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అని మీరు బెంగ పెట్టుకుంటున్నారనుకోండి అప్పుడు మీరు ఆత్మను ఏం చేశారో తెలుసినా మీ బెంగలో విషయంగా చేసి పెట్టారు ఇది ఎలాగంటే నాకేమో నాకేమో స్వర్గం ఎప్పుడు వస్తుందో అన్నట్టో లేకపోతే నాకు దేవుడు ఎప్పుడు కనపడతాడో అన్నట్టు మీరాదేవికి దేవుడు కనపడ్డాడు నాకు కనపడలేదు ఎప్పుడు కనపడతాడోసి మీరాదేవికి దేవుడు కనపడ్డాడో లేదో మనం ఎరగము అలా ఉండద్దు అలాగంటే కాదు దట్ ది పాయింట్ ద పాయింట్ ఈజ్ యూఆర్ యూ ఆర్ పర్షూయింగ్ స్టోరీ లైన్ అండ్ ఇట్ మే నాట్ హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మీరు ఫ్రస్ట్రేట్ అయిపోతారు రస్ట్రేట్ అయిపోయి కంగారు పడిపోయి తను కంగారు పడిపోయి ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టేసి సో డోంట్ డూ ఎనీ దట్ మిస్టేక్ ముందు మీరు నాకు ఆత్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అనే చింత బెంగా ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం కలగదు కాబట్టి ఆ బెంగను విధులు అది విధిపెట్టడం తేలిక కాదు కాబట్టి ఇట్స్ ఏ ఛాలెంజింగ్ ఆ బెంగను విధులు తర్వాత ఇంకా నాకు ఆత్మజ్ఞానం బెంగ లేకపోవచ్చు ఇవన్నీ సూక్ష్మమైన మిస్టేక్స్ చాలా బుద్ధిమంతులైన సాధకులు చాలా శ్రద్ధాలుగులైన సాధకులు చేసే మిస్టేక్స్ ఇవి అందుకోసం ఇది ఇక్కడ చర్చకు బాగా వస్తుంది ఇక్కడ తప్పింది ఎక్కడా లేదు ఈ నాకు తెలుసుంది అంతలో ఈ ఒక్క పేరాలోనే ఉన్నది శంకరులు ఇక్కడే చేశారు ఆ చర్చ నా ఇంకెంత లోతుగా ఆయన అక్కడ చేయలేదు ఇన్ని వాక్యాలు రాయలేదు బెంగ మీకు కానీ నాకు ఇంకా ఆత్మజ్ఞానం కలగలేదు నాకేం కంగారు ఏమీ లేదు నాకు బెంగ కూడా లేదు నేను ఆయం కంఫర్టబుల్ ఆయా అందివే నాకు ఇంకా ఆత్మజ్ఞానం అయితే కలగలేదు ఎప్పుడో తప్పనిసరిగా కలుగుతుంది అని మీరు అనుకుంటున్నంతసేపు అది కలగదు ఎందుకంటే ఇప్పుడు కలగలేదు అంటే భవిష్యత్తులో పెట్టారు కదా మీరు దాన్ని భవిష్యత్తులో మీరు పెట్టారంటే మీరు ఆ టైమ్లెస్నెస్ నుంచి టైంలోకి వచ్చేశారు ఇన్ ది ఫ్లో ఆఫ్ టైం యూ విల్ నెవర్ నో ద ట్రూత్ because time is false time has no truth in it kabatte na akatvnyanam kalagaledu ane ane drudhanischeyam kondond alaga nemu vedantam shravanam aite chesam gani maaku jnanamu kalagaledu i'm very sure of it so unless you remove that thing you will not get it ఈ రకంగా మనస్సు నిర్మాణము చేసేటువంటి ఆటంకాలనన్నిటినీ అధిగమిస్తూ ఏ ఒక్క భావన ఐడియా మోషంతో ఐడెంటిఫై కాకుండా మనస్సు ఇలాగ గుట్టలు గుట్టలుగా తీసుకొస్తూ ఉంటుంది భావాలను వీటిని అన్నింటినీ అలా సాక్షిగా దర్శిస్తూ దేనిని పట్టుకోకుండగా మీరు అలాగా జ్ఞానేన ఆకాశ కల్పేనా అని మాండోక్యంలో చెప్పినట్టుగా ఆకాశము వంటి ఆకాశమును పోలి ఉన్న ఆ తెలివి రూపంగా నిలిచి ఉండండి ఎంతకాలం నిలిచి ఉండాలని అడిగారంటే మళ్ళీ మీకు ఆత్మజ్ఞానం కలగదు ఎందుకంటే ఎంత అబ్బా ఎంతకాలం నిలిచి ఉండాలంటారు అది మనస్సుది ధ్యానం చేయాలి అంటే ఎంతసేపండి అది మనస్సుది దేర్ ఈజ్ నో టైమ్ ఇన్ ఇట్ So, you సో యు ఆర్ కన్ఫ్యూజింగ్ బిట్వీన్ ద బీయింగ్ అండ్ డూయింగ్ కొంతకాలము ఉండుటా అంటే అది బీయింగ్ కాదు అది డూయింగ్ అది సో ఈ రకంగా ఇలాగా వెంటాడుతూ ఉంటాయి సాధకులను విడిచిపెట్టకుండా వెంటాడుతూ ఉంటాయి ఈ చిన్న చిన్న కల్పనలు వీటన్నిటినీ కూడా అలా నిర్లిప్తంగా అలా వాచ్ చేయటమే తప్ప యూ డోంట్ మూవ్ విత్ టుగదర్ విద్యా అది ee చర్చ యొక్క సారం అగ్నేరివ ఆత్మా ఆత్మనో విషయ అగ్ని కాల్చుటకు తనకు తాను విషయము కాదు అదేవిధంగా అగ్ని అంటే దహనము ఆత్మ అంటే తెలివి కాబట్టి అగ్ని దహనము అగ్ని అంటే దహనమే కాబట్టి అగ్ని దహనంలో అగ్ని విషయం కాదు ఎందుకంటే అగ్నియే దహనము కనుక అలాగే ఆత్మ అంటే తెలివి కాబట్టి ఆత్మ తెలియబడదు ఎందుకంటే ఆత్మే తెలియదు కనుక నా ఆత్మాత్మనో విషయ తర్వాత ఇంకొకటి కొన్ని విషయం కాకపోతే కాకపోయింది తెలుసుకోవచ్చు కదా అంటే అలా కూడా తెలుసుకోవాలి అని మీరు అన్నారంటే జ్ఞానం అప్పుడు ఆత్మ విషయమైపోతుంది మీరు జ్ఞాత కాబట్టి జ్ఞాత మిమ్మల్ని జ్ఞాతగా చేసేసుకునేట్లాగా మీరు ఆత్మని ఆత్మని పట్టుకుని జ్ఞాత కూర్చున్నారంటే ఆ ఆత్మ విషయమైపోతుంది అన్యమైపోతుంది అప్పుడు అది ఇంకా మీకు తెలుసున్నది అనాత్మ అవుతుంది తప్ప ఆత్మ కాదు కాబట్టి అగ్ని కాల్చాలి అంటే ఇతరమునే కాల్చాలి తనను తాను కాల్చకూడదు అలాగే ఆత్మ తెలియాలి అంటే ఇతరమునే తెలియాలి తనను తాను తెలియదు కాబట్టి తనను తాను తెలియాలనే ప్రయత్నము లవలేశము కూడా ఉండడానికి తీర్లేదు అవిషయే జ్ఞాతు జ్ఞానం నా ఉపపద్యతే ఏమండి తెలుసుకునే వారెవరు ఆత్మను తెలుసుకునే వారెవరు మీరు అప్పుడు ఆత్మ ఏమవుతుంది విషయం అవుతుంది కానీ ఇప్పుడు మీరేమంటున్నారు ఆత్మ ఎన్నటికీ విషయము కాజాలదు ఆత్మ విషయం కాకపోతే ఆత్మను తెలుసుకునుట కూడా సంభవం కాదు ఆత్మ యొక్క జ్ఞానం అనేది సంభవం కాదు ఎందుకంటే ఆత్మ విషయం కాదు కనుక ఆత్మ యొక్క జ్ఞానం సంభవం కాకపోతే నేను ఆత్మను తెలియవాడను అనేది సంభవం కాదు అంటే అర్థం ఏదో తెలుసునండి బ్రహ్మజ్ఞానమే ఉంటుంది తప్ప బ్రహ్మజ్ఞాని ఉండదు ఎవడైనా బ్రహ్మజ్ఞాని ఉన్నాడు అంటే వాడు బ్రహ్మజ్ఞాని కాదు అంటే దీన్ని ఇంకో భాషలో చెప్పచ్చు ఎలాగంటే ఆత్మజ్ఞానం ఉంటుంది ఆత్మ జ్ఞానం యొక్క అభిమానం ఉండదు ఆత్మస్వరూపం ప్రకాశిస్తూ ఉంటుంది ఆత్మ సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఆత్మస్వరూపం ప్రకాశిస్తూ ఉంటుంది కానీ నాకు ఆత్మ తెలిసిపోయింది అనే అభిమాని ఉండడు ఒకవేళ అభిమాని ఉంటే వాడు తెలుసుకున్నది ఆత్మ కాదు కనపడిందండి తస్మాత్ తస్మాత్ అంటే అందువలన అందువలన అనగా ఎందువలన అంటే ఇక్కడికి టీకాకారులు అద్భుతంగా రాశారు ఆత్మని ప్రమాతృ ప్రమాణయోహ ప్రవృత్తి అభావాత్ ఆత్మయందు తెలియబదుట అనేది ఉండదు తెలుసుకునే ప్రాసెస్ ఉండదు తెలియవాడు ఆత్మ తెలియనది జ్ఞాత అనేది ఉండదు ఆత్మ తెలివి ఉంటుంది ఆ తెలివియందు ఒక తెలియవాడు ఒక తెలియబడేది అజ్ఞానము చేత కల్పించబడుతూ ఉంటాయి కాబట్టి అంచేతనే ఆత్మస్వరూపులుగా ఉన్నప్పుడు మీరు దేనిని తెలియరు ఇతరమును తెలియరు మిమ్మల్ని మీరు కూడా తెలుసుకుంటూ ఉండరు అజ్ఞానమేమో ఇతరాన్ని తెలుసుకుంటూ ఉంటారు జ్ఞానం తమనే తాము తెలుసుకుంటూ ఉంటారని అనుకున్నారు మరి అక్కడ ఆత్మనాత్మానం వచ్చేది ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఆ ఎక్స్ప్రెషన్ యొక్క అభిప్రాయం ఏమిటంటే ఇతరము తెలియబడేది లేదు అనే అభిప్రాయం ఏన ఇదం సర్వం విజానా విజ్ఞాతర కో వా అన్య విజయాత్ దేని చేతనైతే ఈ సకల జగత్తును తెలుసుకుంటున్నాడో ఆ విజ్ఞప్తిని విజ్ఞాత అంటే విజ్ఞప్తి ఆ శుద్ధ చైతన్య స్వరూపము ఆ చైతన్యపు ముద్దను ఏ ఇంద్రియంతో తెలుసుకుంటావో నువ్వు కేన కరణైన విజానీయా ఏ ఇంద్రియంతో తెలుసుకోవాలి దాన్ని అంటే అర్థం నకేనాతి కరణైన విజానాతి కోవా అన్యహా విజానీయా ఎవడు తెలుసుకుంటాడు ఫలానా వాడు తెలుసుకున్నాడు అంటే వాడు అన్యుడు అయిపోలేదు తెలియబడే ఆత్మ అయిపోలేదు ఇతరుడైపోయాడు కదా అసలు ఆత్మ అంటేనే అన్య విచేతనే మీ భుజం మీద మీరు ఎక్కి కూర్చోగలుగుతారా కదా మీ మీ భుజం మీద మీరు కూర్చోవాలండి ఇంకో వాళ్ళ మీద ఎక్కడం కాదు లేదా ఇంకో వాళ్ళ భుజం మీద ఎక్కించుకోవడం కాదు మీ భుజం మీద మీరు ఎక్కడం సంభవమా సంభవము కాదు అదేవిధంగా భావము అంటే కల్పన సో అదేవిధంగా ఆత్మరూపుడై ఉండి ఆత్మయ్య ఉండి ఆత్మ తెలివియ్యి ఉండగా ఆత్మ తనను తాను తెలుసుకునుటా అన్నది సంభవము కాదు తనను తాను తెలుసుకునుట అంటే అర్థమేటో తెలుసునండి ఇతరము తానని భ్రమపడకుండా ఉండుట దేహమే తానని మనస్సు భ్రమపడుతూ ఉండడం ఉండి వాడు ఇప్పుడు అది మానేశాడు ఇప్పుడు వీడు ఇతరము తానని భ్రమపడుత లేదు అని చెప్పుటకు మరో వాక్యం ఏమిటంటే తనను తాను తెలుసుకుంటే అర్థం ఏంటంటే దీని పద్ధతి ఏమిటంటే నేను దీనిని తెలుసుకుంటున్నాను అంటే సాధారణంగా ఏమైపోతుంది మనం దానిలో మునిగిపోతాం దాని మీద ఆసక్తి కుట్టేస్తుంది ఇది నాకు కావాలి ఇది బాగుంది ఇది బాగులేదు అనే విధంగా అలా అంతే కదా కాబట్టి ఇప్పుడు మనిషి జీవితం ఎలా ఉంటుందంటేనండి ఇప్పటికే మనం ఎన్ని ఉపన్యాసాలు చెప్తాము ఒక జీవిత కాలము ఇతరము గురించి బెంగ పెట్టుకుంటూ పోతుంది ఇప్పుడు మీరు ఒంటరిగా జీవితం ఆరంభం చేస్తారు వీడు తర్వాత జాయామే స్యాత్ అంటాడు ఏదో ముహూర్తంలో నాకు భార్య కావాలి అని అంటాడు సో అలాగా భార్య వస్తుంది భార్య కావాలి అనుకుంటే భార్య వస్తుంది పుత్రోమేస్యాత్ పుత్రుడు పుత్రిగా వీళ్ళందరూ వస్తారు నాకు ఇల్లు కావాలి అనుకుంటాడు ఇల్లు వస్తుంది వాకిలు కావాలి వాకిలు వస్తున్నాయి ఫ్లాట్ కావాలి ఫ్లాట్ వస్తుంది క్షేత్రము కావాలి క్షేత్రం అంటే పొలమో ఫ్లాటో ఏదో ఫ్లాటో ఏదో కావాలి అనుకుంటాడు అది వస్తుంది ఇవన్నీ పోగేస్తాడు పోగేసి వీటి గురించి బెంగ పెట్టుకుంటూ బతుకుతాడు ఏమండి ఫ్లాట్ వచ్చింది ఆ ఫ్లాట్ ఎవరైనా ఆక్రమించాడేమో అని బెంగ అప్పుడు ఆక్రమించకుండా ఉండాలంటే ఏం చేయాలి డ్యాన్స్తో కాంపౌండ్ వాళ్ళు కట్టాలి కాబట్టి లోపల ఒక రేకుల షెడ్లో వేసి అక్కడ ఒకటిని పెట్టాలి ఆ పెట్టివాడు వినయం గలవాడై ఉండాలి వాడు మనం చెప్పినట్టు వినేవాడై దాంతో వాడు మీరు రేకుల షెడ్ ఒకటి వేసి పెడితే వాడు ఇంకో రెండు రేకుల షెడ్లు వేసి దాన్ని అద్దెకిచ్చి అలా చేసి వాడు అయిపో అంతటి గడుచువాడైతే మీరేమీ చేయలేరు మళ్ళా వాడు కోపం ధర్మబుద్ధి గలవాడై ఉండాలి వాడు మరీ రౌడీ అయితే మళ్ళీ సమస్య ఆ ప్లాట్లో మీరు ఉండేది లేదు పెట్టేది లేదు దాని గురించి బెంగే మిగిలేదు తర్వాత దాన్ని కొడుకు అప్ప చెప్పాలి ఆ కొడుకు ఏమో అమెరికాలో ఉన్న నాకు నీ ప్లాట్ అక్కర్లేకపోవాయా అంటే మళ్ళీ మీకు బెంగా లేకపోతే ఈ బెంగని వాడికి ట్రాన్స్ఫర్ చేయాలి సక్సెస్ఫుల్గా సరే నాన్న నేను బెంగ పెట్టుకుంటూ బతికాను రాత్ర ఎనభై ఏళ్ళు బతికాను ఇంకా బెంగ పెట్టుకునే ఓటు కూడా లేదో మనకు నువ్వు బెంగ పెట్టుకోవాలంటే సరే నేను బెంగ పెట్టుకుంటాను అని వాడంటే వీడు సంతృప్తిగా పోలేదు ఈ బెంగ నాకు పంపించాను కదా సంతృప్తిగా వీడు వీడి దేహత్యాగం చేయాలి అబ్బా ఏమి సంసారం అండి ఈ బంధువులు ఉంటారు కొడుకులు కోడళ్ళు వాళ్ళ గురించి బెంగ మన గురించి బెంగ మనవాడికి ఇంకా అక్షరాలు సరిగ్గా రాలేదని బెంగ మనవాడికి వాడు ఏవీసీ ఊళ్ళో వాళ్ళందరూ ఏబీసీడీ రాసేస్తున్నారు ఇంకా అది ఏండి వచ్చినాయి ఇంకా ఏబీసీడీ రాలేదు బెగ్గర్ టైల్ యూ కాబట్టి ఇదంతా ఈ కథంతో ఎందుకు చెప్పారంటే ఎప్పటికీ ఒక అన్యమును దర్శించుట ఆ అన్యముతోటి అటాచ్మెంట్ ఆసక్తి దాని ద్వారా ఒక అనుభవం వీడు నా కొడుకు ఒక అనుభవం ఇది నా ధనము ఇంకో అనుభవం ఈ అనుభవాలన్నింటికీ జ్ఞాతవరు నేను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వం సో ఆ విధంగా ప్రతి అనుభవంలోనూ అనుభావ్యము అనుభావుకుడు అనుభవించువాడు పిల్ల ఉంటా సో మీరు అనుభవించువాడుగా ఉంటూ అనుభవించి దాన్ని అలా పట్టుకుంటూ జీవితం గడిపితే ఒక జీవితకాలమే బేస్ట్ వృథ అలా చేయకూడదు మరి ఏం చేయాలి ఇది అనుభవించబడేది అవ్వాలి అంటే నేను అనుభవించువాడను అవ్వాలి నేను అనుభవించువాడనా అని మీరు ప్రశ్న వేసుకుంటే ఇది జారిపోతుంది ఇది ఉండదు నేనే ఉంటుంది ఇవన్నీ అనుభవించి నా నేను నేను భోక్తనా అని మీరు ప్రశ్న వేసుకుంటే భోగ్యాలు జారిపోతాయి అప్పుడు క్రమంగా మీరు ఆ భోక్త కంటే కూడా అతీతమైన శుద్ధ చైతన్యంగా నిలిచి ఉంటారు ఆ శుద్ధ చైతన్యంగా సాక్షి చైతన్యంగా నిలిచి ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఆత్మను తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కూడా ఉండదు అక్కడ అలా ఉండడమే ఉంటుంది కానీ ఏదో ఇంకా తెలియాల్సింది ఉందనే జిజ్ఞాస కూడా ఉండదు అదిగో ఆ చైతన్యమును మీరు దేంతో తెలుసుకుంటారు దాన్ని తెలుసు అంటే ఒక అనుభవంలో పడిపోతుంది అది సకలమైన అనుభవములకు వెనుకనుండేది అనుభవములకు మూలము అనుభవములకు అతీతము దాన్ని మీరు ఏ రకంగా అనుభవానికి తెచ్చుకుంటారు కాబట్టి మీరు దాన్ని అనుభవానికి తెచ్చుకోవలసిన ఆవశ్యకత కూడా లేదు యదాతు పునః పరమార్థ వివేకిన బ్రహ్మవిద విజ్ఞాత కేవల అద్భయ వర్తతే వీడి జ్ఞానాన్ని సంపాదించాడు యదాతు పునః అవిద్యావస్థ చూసాం మీరు ఈ ఇంతవరకు చెప్పిన విధంగా మీరు నిలిచి ఉండండి ఆ ట్రూత్ విల్ రివీల్ ఇట్స్ టు యూ మీరు దాన్ని వాడేసి పట్టుకోలేరు అది తనంత తానుగా ప్రకాశిస్తుంది సూర్యుడు ఎలా అయితే తనంత తానుగా ప్రకాశిస్తాడో అదేవిధంగా ఇది తెలియబడేది కాదు నేనే అనే ఆ అద్వయ ఆత్మ చైతన్యం మీకు తెలుస్తుంది మీకు తెలుస్తుందంటే మీరు అదే ఉంటారు ద ట్రూత్ విల్ రివీల్ ఇట్ సెల్ఫ్ గివ్ ఇట్ ఎ ఛాన్స్ ఇట్ విల్ రివీల్ ఇట్ సెల్ఫ్ మీరు మీ శంకలన్నీ దాంట్లో పెట్టి అది పారిపోయేట్లా చేయొద్దు సో అలా నిలిచి ఉండండి అది పరమార్థ వివేకిన అంటే ఆ అఖండార్థమును పర్యాలోచన చేస్తూ ఉండాలి అంటే ఏమిటి నేను ఇక్కడ ఉన్నాను ఈ పుస్తంది ఆత్మను తెలుసుకుంటాను లేకపోతే ఈ ఆత్మ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది పై నుంచి కిందకి వెళ్తుంది లేదా మా గురువు గారు ఎప్పుడో నా చేతిలో పెడతాడు కళలో వచ్చి పెడతాడు ఈ పిచ్చంతా వదిలిపెట్టి నాకు ఈ జన్మకి ఆత్మ తెలియదు నేను ఇలాగే ఇంకా పదేళ్ళు ఇంకా ఇలాగే ఉండిపోయాను అనే బెంగలు వదిలిపెట్టి ఈ స్పిరిచువల్ కన్సర్న్ అంతా విడిచిపెట్టేసి టోటల్ శరణాగతి చేసి నేను శరణాగతి చేసేసాను నేను ఉండడమే తప్ప ఇంకా దేం చేయాల్సిందేమీ లేదు అనేటువంటి ఆ శరణాగతి చేసి అలా సాక్షిరూపంగా ఉంటూ పూర్ణమైన వైరాగ్యంతో ఉంటూ దేన్ని మనస్సుతో గ్రాస్పు చేయకుండగా ఆ మనస్సును కూడా గ్రాస్పు చేయకుండగా అలాగా మీరు అఖండార్థమును భావన చేసుకుంటూ శుద్ధ చైతన్య స్వరూపంగా నిలిచి ఉంటే అప్పుడు ఏమవుతుందో తెలిసినా మీరే ఆత్మ మీరే ఆత్మజ్ఞానం మీరే ఆత్మజ్ఞాని కూడా విజ్ఞాతయ్య అటువంటి బ్రహ్మవేత్తకు ఏం మిగిలి ఉంటుంది అటువంటి బ్రహ్మవేత్తకు మిగిలి ఉండేది ఏమిటి శుద్ధ చైతన్య విజ్ఞాత అంటే విజ్ఞప్తి శుద్ధ చైతన్యమే మిగిలి ఉంటుంది అది ఏమిటది కేవల అద్వయ కేవలహ అంటే ఏకరసము రెండవది లేనిది రెండవది ఉంటేగా తెలుసుకోవడం తనే అయి ఉండగా ఇంక తెలుసుకోవడం అనేది ఏముంటుంది ప్రాసెస్ లేదు ఆబ్జెక్ట్ ఆఫ్ నోయింగ్ లేదు ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ లేదు ఇట్ జస్ట్ బీయింగ్ అంటే ఏమిటంటే బ్రహ్మవేత్త హీస్ ద బీయింగ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ హీస్ ద బీయింగ్నెస్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ ప్యూర్ బీయింగ్ అలా శుద్ధ సద్రూపుడుగా నిలిచి ఉంటాడు అటువంటి శుద్ధ సద్రూపుడైన ఆ శుద్ధ ఆత్మస్వరూపుడు ఆయన విజ్ఞప్తి స్వరూపుడు విజ్ఞాతారం అరే కేన విజానీయాత్ ఇది ఓ మైత్రేయీ అటువంటి శుద్ధ చైతన్య స్వరూపమై ఉండి అటువంటి ఆత్మ చైతన్యాన్ని దేంతో తెలుసుకుంటాం దాని ఎందు రెండవది లేదు అదే ఉంది అది మనస్సులో ప్రతిఫలించి మనస్సుకుండే అజ్ఞానమంతా ప్రకాశించినప్పుడు తెలియబాటు తెలియబడేది తెలుసుకునే కారణం ఇన్నొస్తాయి తప్ప అది మాత్రమే ఉన్నప్పుడు తెలుగుబాడు లేడు తెలియబడేది లేదు తెలుసుకునే ప్రాసెస్ లేదు ఉపకరణము లేదు అది అదిగా ఉండుతయే జస్ట్ బీ కబీర్ దాసో పాట పాడాడు ఏమన్నాడంటే మగన మగన్ రహన మగన్ రహన నాకు వచ్చి కర్ణ నా లేనా నా దేనా నా బోల్నా మగన్ రహన అర్థమంగా నా భాష చేసేదేమీ లేదు నాకు ఆ పాఠపూర్తిని గుర్తురావట్లేదు చేసేదేమీ లేదు కేవలము నిమగ్నుడవై ఉండుటయే ఆత్మస్వరూపంలో నిమగ్నుడై ఉండుతయే చింత కూడా చేయాల్సినటువంటి అవసరము లేదు ఇది ఒక పాయింట్ వరకు చెప్పగలుగుతాం అక్కడికి నేను చాలా స్ట్రెచ్ చేసి చేసి చేసి చాలా డైలేట్ చేసి మామూలుగా పూర్వం కన్ను పరీక్ష చేయరాని డాక్టర్ దగ్గరికి వెళ్తే కంట్లో డ్రాప్స్ వేసి కూర్చోబెట్టేవాడు కళ్ళు మూసుకోడు కళ్ళు తెరిస్తే కోప్పటి ఏ తెరుస్తావు కళ్ళు మూసుకో అటెండర్ కోప్పటివాడు కళ్ళు తెరవ కూర్చో వీడు అస్తమానం కళ్ళు తెరుస్తూ ఉండే నువ్వు అలాగే తెరుస్తూ ఉండు నువ్వు వెళ్ళేప్పటికీ ఎనిమిది అవుతుంది ఇప్పుడు ఆరేయింది నిన్న ఆధర్ని పంపిస్తాను డాక్టర్ దగ్గరికి తెరవ కళ్ళు పూసి మూసుకూర్చో అనేవాడు అలా మూసుకు కూర్చుంటే పది నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి తెరు అని వెళ్ళి ఇంకో రెండు కుక్కలు వేసిపోయేవాడు ఆఖరికి వీడి కళ్ళు పత్తికాయలాగా డైలైట్ అవుతాయి అప్పులు డాక్టర్ చూసేవాడు నేను ఆ రకంగా తమ విజ్ఞాతారమరేఖైన విజానీయాత్ అనేదాన్ని డైలేట్ చేసి చేసి చేసి నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాల్లో చేసి మాట్లాడి ఇంకేం డైలేట్ చేస్తారు దాన్ని ఇంకేం సాగతిస్తారు ఐఎమ్ ఆల్రెడీ రిపిటేటివ్ ఇంకా సాగతీసి ఇదేమీ లేదు అంటే అభిప్రాయం అంటే ఇంకో రకంగా కూడా దాన్ని వివరించొచ్చు ఇట్ ఈజ్ ఏ ఇన్ఫినిట్ కదా వస్తువు ఆత్మ అనంతము దాన్ని అనేక రకాలుగా మీరు వర్ణించడానికి అవకాశం ఉంటుంది అల్టిమేట్గా అది సకల వర్ణనలకు అతీతంగా ఉంటుంది అప్ టు పాయింట్ యూ డిస్క్రైబ్ ఇట్ ఆ తర్వాత ఇంకా డిస్క్రిప్షన్ ఉండదు ఆ తర్వాత ఆత్మస్వరూపనిష్ఠుడై ఉండితే ఇప్పుడు Desirelessness is godliness అంటారు అంటే అర్థం ఏంటో తెలుసుకున్న డిజైర్ ఎప్పుడైతే ఉన్నదో నేను భోక్త అది భోగ్యము అనే డివిజన్ వచ్చేసింది మీరు డిజైర్ ఎప్పుడైతే డ్రాప్ చేశారో భోక్త లేడు భోగ్యం లేదు భోగము లేదు మరి ఏముంది శుద్ధ చైతన్యమే ఉంటుంది దాంట్లో తెలుసుకునే వాడు తెలియబడేది ఇవేమీ ఉండవు ఆఖరికి డిజైర్ టు నో ఆత్మన్ ఈజ్ ఆల్సో డ్రాప్డ్ జిజ్ఞాస కూడా డ్రాప్ చేసేస్తారు అంటే అప్పుడు మీరు శుద్ధ చైతన్య స్వరూపులుగా మిగిలి ఉంటారు మగన రహన ఉండడమే అంతకంటే వేరే ఏమీ లేదు మీరేం చేస్తున్నారు చేసేదేమీ లేదు ఉండడమే అన్నమాట మీరు బైద్య పక్కర్లేదు మీలో మీరు ఉండడమే కాబట్టి అరే మైత్రేయి అని ప్రేమతో సంబోధించి ఆత్మస్వరూపాన్ని దేనితోటి తెలుసుకుంటావు నువ్వు కాబట్టి తెలుసుకునేది లేదు బృహదారుణ్యకోపనిషద్భాష్యే ద్వితీయాధ్యాయర్థం బ్రాహ్మణం ఐదవ బ్రాహ్మణము మధుబ్రాహ్మణము అంట ఒక వాక్యం అందాము ఇయ పృథివీ భూత మధుబ్రాహ్మణ చాలా గొప్ప బ్రాహ్మణం ఆయన వల్లభాచార్యుల యొక్క మధురాష్ట్రకం దీని నుంచే వచ్చింది వదనం మధురం దళితం మధురం ఎనిమిది శ్లోకాలు విన్నా ఉన్నాయి ఇక్కడి నుంచే వచ్చింది ఇం సర్వేషాం భూతానాం మధు చూడండి ఎటు చూసిన సకల ప్రాణులు కూడా ఆ పృథివిని ఆ భూమాతని మధువుగా స్వీకరిస్తూ మధు అంటే తేనె మనం ఇంటికి వెళ్ళి బ్రెడ్ అన్నమో ఏదో తిన్నామో అంటే అది ఆ మధువు ఎక్కడి నుంచి వచ్చింది భూమి నుంచి వచ్చింది పక్షులు చెట్ల మీద పళ్ళు తింటున్నాయి అంటే ఆ పళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి భూమి నుంచి వచ్చాయి సకల ప్రాణులు చేసే ఆహ తీసుకునే ఆహారము సర్వము భూమిలోంచి వస్తుంది కాబట్టి భూమాత ఇది మధువు సకల ప్రాణులకు మధువు నో సెలక్షన్ అని ఆ సర్వాత్మభావాన్ని ఎంతసేపు నేను నా ఇల్లు నా వాకిలి నా కంచం నా కొంచం అనే ఆ పరిచ్ఛిన్న భావంలో ఉన్నవాడిని ఆ సర్వాత్మ భావంలోకి తీసుకువెళ్ళేటువంటి బ్రాహ్మణం కనుక దానికి మధు బ్రాహ్మణం తర్వాత జగత్తుని మధువుగా దర్శించటం ఏముందండి అంతా జరిపోయిందని అంతా కరప్షన్ వచ్చేసింది అంత అధర్మం అయిపోయిందని అంతా నాశనం అయిపోయిందండి ఇది ఎందుకు అని అలా కాదు ఇట్స్ లైక్ దాట్ ఈ పాలిటిక్స్లు ఈ అల్లర్లు ఎన్నున్నా ఎనిమిది అయ్యేటప్పుడు అందరి వడ్డీ రెండు మెతుకులు తిని సకల ప్రాణులు విశ్రాంతి తీసుకుంటున్నాయి కదా మధు యం పృథివీ మధు దాహం వేసినప్పుడు నీళ్లు త్రాగి దెప్పకి తీర్చుకుంటున్నారు కదా ఆపహ మధు అనే మధు బ్రాహ్మణం జగత్తుని మధుర దృష్టితో చూచుట మధురాధిపతే హే మధురం మీరు మధువు మీ హృదయంలో నింపుకునుంటే సర్వము మీకు మధువుగా భాషిస్తుంది ఒక కవి అన్నాడు ఆ కవి ఋషి మధువాతారతాయతే మధుక్షరంతి సింధవ చూడండి ఆ గాలు ఎంత మధురంగా వీచుతున్నాయో ఆ నదులు ఎంత మధురంగా ప్రవహిస్తున్నాయో మధుక్షరంతి సింధవ మాధ్వేర్ణ సంతోషధీ ఈ పంటలు దినుసులు కూరగాయలు ఇవన్నీ కూడా మాకు మధువులుగా అవుగాక మధు నక్త ముతోషసి మధు మత్పార్థి రాత్రి మధు హాయిగా విశ్రాంతిగా పడుకుని గుర్రు నిద్రపోవచ్చు ఉత ఉషసి మధు తెల్లవారుసా మనం నిద్ర లేచినట్లయితే ఆ గాలి ఆ చల్లదనము అది మధు మత్పార్థి భగుం రజ వాక్కి ఆ దుమ్మంతా మీద పడుతుంది అది కూడా మధువే ఆ దుమ్ము మీద కూడా మధువే అప్పుడు ఇంటికి వచ్చి సబ్బుతో స్నానం చేసి హాయిగా ఉండొచ్చు మధు మత్పాత్తి వజ మధు ద్యౌరస్తున స్థితిక మనకి తండ్రి ఆకాశము ఎందుకంటే ఆకాశం నుంచి వర్షం పడితేనే భూదేవి పంటలు ఇస్తుంది ఆ ద్విలోకము వర్షాన్నిచ్చి అనుగ్రహించేటువంటి ద్విలోకము తండ్రి ఈ భూమి తల్లి సో ఆ ద్విలోకము మనకు మధువును అనుగ్రహించుగాక మధుమాన్నో వనస్పతి మధుమాగును అస్ సూర్య ఈ చెట్టు చేమలు మనకు మధువును ఇచ్చుగాక ఆ సూర్యుడు మధువును అనుగ్రహించుగాక మధుమాగును మాధ్వీర్గావో భవంతున ఆవులు బర్రెలు మొదలైనవి మధు క్షీరములను అనుగ్రహించుగాక మాధ్వీర్గావో భవంతున మధుమాన్నో వనస్పతి మధుమాగును అస్టు సూర్య మాధ్వీర్గావో భవంతున ఎక్సెట్రా ఇలాగా మధు సూక్తము అంటారు ఇది ఏ అభిషేకాల్లోనూ అక్కడే వాడతారు మన వాళ్ళు మంత్రాలని ఎంత వేగంగా చెప్పేస్తారంటే అది మధు మధు అని రెండుసార్లు వినేవడికి అయిపోతుంది పంజామృత స్నానం సమర్పాలని నెక్స్ట్కి వెళ్ళిపోతారు మంచిది అలాగే చేయాలి కర్మ లేకపోతే రోజంతా అక్కడే కూర్చోవాలి అది అడిగింది వేటుడు వేటు మనం ఇక్కడ కూర్చొని ఏ కర్మ చేయం కాబట్టి మనం విమర్శ చేయగలుగుతాం కానీ చేసేవాడికి ఆ కష్టం తెలుస్తుంది కాబట్టి వై అండర్స్టాండ్ దేర్ డిఫికల్టీ ఆల్సో నో ప్రాబ్లం భాష్యకారులు ఏమంటారో చూడండి ఎత్ కేవలం కర్మ నిరపేక్షం అమృతత్వ సాధనం తద్వ్యం ఇది మైత్రేయీ బ్రాహ్మణమారబ్ధం ఇది మైత్రేయీ బ్రాహ్మణము యొక్క ప్రయోజనం ఏమిటంటే ఈ కర్మలు చేయాలి ఆ ఉపాసనలు చేయాలి అనే ఈ బెంగ మీరు ఏమీ పెట్టుకోకండి మీరు చేసే కర్మలేమో చేశారు చేసింది చేయండి అలాగే ఉపాసనలు కూడా చేసింది చేయండి ఈ ఉపాసన ఆ ఉపాసన మీరు తిరిగి ఏం కష్టపడతారు ఇప్పుడు ఉగ్రకృత్య ప్రత్యంగిరా దేవిని ఉపాసన చేయవంటే ఎక్కడ చేస్తారు ఈ ఉగ్రకృత్య ప్రత్యంగిరా దేవి మనకి ఎందుకు వచ్చిన ప్రత్యంగిరా దేవి చేసి మహాత్ములు చేస్తుందే ఉన్నారు పేరు ఉగ్రకృత్య కానీ భయం కాదు ఇంకే మరి ఉగ్రకృత్య అయితే భయం కాకపోతే ఇంకేముంటుందో అంత పేరు పెడితే ఉగ్ర అంటే భయంకరమైన కృత్య అంటే మీదపడి చంపి తినేసే రాక్షసి అని దానికి పేరు పెట్టి ఇప్పుడు భయపడాల్సింది లేదు అది భక్తుల్ని మీదపడి తినదు భక్తుల యొక్క శత్రువుల్ని మాత్రమే మీదపడి తింటుంది వారిని ప్రసది ఈ భక్తులకి శత్రువులు కూడా ఇప్పుడు ఆ శత్రువుని మీదపడి తినాల్సిన ఒక దేవి ఒకళ్ళు అవసరమేరా ఏం చేస్తారు ఈ ఉపాసనలన్నీ మీరేం చేస్తారు ఈ కర్మలన్నీ మీరు ఎక్కడ చేయగలరు చేయగలరా నిత్యకర్మానుష్ఠానం చేస్తే చాలు ఉదయించే సూర్యుడిని గాయత్రితో ఉపాసన చేస్తే అయిపోయా ఇంక మీరు ఏ ఉపాసనలు చేయక్కల సర్వము దాన్ని అందేయగలరు కాబట్టి ఇన్ని కష్టాలు ఏం పడక్కర్ లేకుండా కేవలము శుద్ధ చైతన్య రూపంగా ఉంటో అమృతత్వమును అనగా మోక్షమును పొందుట సంభవమే అని ఈ మైత్రేయీ బ్రాహ్మణం నిరూపించినది అందుకొరకే ఈ మైత్రేయీ బ్రాహ్మణాన్ని ఆయా ఈశ్వరుడు ఆ ఉపనిషద్పంగా మనకు అనుగ్రహించినాడు ఓం పూర్ణ నమద పూర్ణమిదం పూర్ణ పూర్ణమే